ప్రైజ్ లో అందరికీ ప్రేయర్ ని స్టార్ట్ చేసుకుందాము ఈరోజు స్కై ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభుత్వ క్రీస్తు పరిశోధనామంలో నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మనం ప్రార్థనతో యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము జాన్ బ్రదర్ మీరు స్టార్టింగ్ ప్రేయర్ చేయండి చంద్రశేఖర్ పాట పాడతారు జాన్ బ్రదర్ ప్రైజ్ లా బ్రదర్ స్టార్టింగ్ ప్రే చేయండి సోద్రం గొప్ప దేవాషేవాన్ని కొందనాలు చేస్తుందని కొందా శోభ మీరు మాకు సాయం చేండి దివాశ్వర్ ఇచ్చిండే శుభ గొప్పదే కొందో చేసినాం ఇక్కడ వాక్య దానితో మాత్రం మాట్లాడిన విశ్వభా సత్యాన్ని మేము మీకు ముఖ్యంగా ఈ వాక్యం ఈశ్వభ మా జీవితాన్ని మీరు నెరవేర్చుకోవాలా మీరు మాకు సాయం మీరు వాయించండి వచ్చిన పథకం దీక్ష ఆశించి ఎవరికి ఏ నుంచి సమస్యల నుంచి చూడలే చేయండి ముఖ్యంగా దేవా పథకం సేవ మీరు సాయం ఇచ్చేసి దేవుని సృతించేలాగా ఒక హిందీ పాట పాడుకుందాం బోలో జై మిల్కర్ జై బోలో జై కి జై బోలో జై మిల్కర్ జై బోలో జై షూ కి జై బోలో జై జై జై బోలో జై మిల్కర్ జై बोलो जय यशु की जय बोलो जय मिलकर जय बोलो जय यशु की जय बोलो जय जय जय प्रेम की तेरे ये री, मन में बर दे अपनी प्रिय प्रेम की तेरी तेर ये ही री, मन में बर दे अपनी प्रिय तेरे प्रेम की गाए तेरे प्रेम के गाए बोलो जय मिलकर जय बोलो जय ये की जय बोलो जय मिलकर जय बोलो जय सुख की जय बोलो जय जय जय क्रूस पर अपना कौन बहा ముజ పాపీ కో శిఫా క్రూసు కోణ బజ పాప మన మేరే తు బ సదా మన మేరే తు బ సదా జయ బోలోయ మిల్ జయ బోలోయ జయ బోలోయ మిల్ జయ बोलो जय शुकी जय बोलो जय जय जय बोलो जय मिलकर जय बोलो जय शुकी जय बोलो जय मिलकर जय बोलो जय शुकी जय बोलो जय जय जय तेरी कुदरत की शान खुद ही दाता खुद ही दान కుదరత కదీ దాత కుదు దాన్ పూరేర్ మన కె అరమూరేర్ మన కె అరమ బోలో జయ మిల్ జ బోలో జయకి జో జయ మిల్కర జో జయకి జోల జయ జయ జీ బోలో జై మిల్కర్ జై బోలో జైకి జై బోలో జై మిల్కర్ జై బోలో జైకి జై బోలో జై జై జైలి ప్రైజ్ లాడ్ థ్యాంక్ యూ అన్న ప్రైజ్ లాడన్న పింకీ సిస్టర్ మీరు పాట పాడతారు సిస్టర్ EHOVANAMORALALINCHE <laughs> NUN THANAMANDAYE NUN NUN GANINCHE NUN AHANNISHALADYUDDAHE NUN DAGUNA DUHAAYANEDUDVANIGRAHE NCHIMANI PENU EHOVANAMORALALINCHE NUN దయను నను గణించు పిశాశి గడమి బడగ్టెను తన వశనను నిలువ భేట్టేను శాంతమురు విశేషవా కల్పని శాంతమునజే దీన్ ఎహో వన మురలాేను తన ప్రదీప్తవాక్యముకు యే చలాన్నిటి పాపముల్మోదుద నరికి దరికి చేరలాం దన మహయను నను గణిం చేు మిడలించెను ఏనా దురమునముంచెేను వినోనయా తమిదను నిగన వినం ప్రేమనకూపేను ఏ వనములించెను dana madayanu nanuganin shenu vilapamulaku jevinichenu shemakalapamulaku selavichenu SILANA GAMU PAIKI LAGI NANUSUKA KALAVULAL MANASULO NANILLE PENNU EHOVANAMURA LALINCHENU DANNA MAHA DAYANU NANNU GANINCHENU అగణ్యపాప్రోయకాచుతు నిదాచక తె గీంచి మృతిక ప గీంచి పాపము గే సగస్ గనంచెన్ ఏ dana maandayanu nanugarincheru praise lord sister praise lord sister thank you sister praise lord gathan sister hallelujah padeda ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లేలు పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ అన్ని వేలలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేలలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభు నిన్ను నేను కొనియాడేదన్ హల్లేలు యాపాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లేలు యాపాడేదా ప్రభు నిన్ను కొనియాడెదన్ వాగ్దాన మూలాచే నెరవేర్చువాడవు నీవే వాగ్దాన మూలాచే నెరవేర్చువాడవు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడవాడవు నీవే నమ్మ కమైన దేవా నన్ను కాపాడవాడవు నీవే ప్రభువ నీ నేను కొనయాడెదన్ అేలు యాపాడెద ప్రభు నిన్ను కొనియాడెదన్ అేలు యాపాడెద ప్రభు నిన్ను కొనియాడెదన్ నాదు శత్రువులను పడద్రోయు వాడవునివే నాదు శత్రువులను పడద్రోయు వాడవునివీ మహాసమర్థుడవు నా రక్షణ శృంగమునివీ మహాసమర్దుడవు నా రక్షణ శృంగముని ప్రభు నిను నేను కొనియాడెదన్ అీలు యాపాడెద ప్రభు నిన్ను కొనియాడెదన్ అీలు యాపాడెద ప్రభు నిన్ను కొనియాడేదన్ని భయమోను పార్రొలీ అభయమూలిచ్చీతి భయమోను పారద్రోలీ అభయమూలిచ్చీతి ఎబనేజర్ నీవే ప్రభు నన్ను సంరక్షించు devi yebanisar niwe prabhu నన్ను సంరక్షించు చుంటివి ప్రభువ నిన్ను నేను కొనియాడేదన్ హల్లేలు యాపాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లేలు యాపాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ అన్ని వేళల అందునా నిన్ను పూజించి కీర్తింతును hanni velalayandu naa ninnu poojinchi keerthintunu prabhuva ninnu nenu koniyaade than hallelujah paade da prabhu ninnu koniyaade than hallelujah paade da prabhu ninnu koniyaade than thank you sister praise the lord థ్యాంక్ యూ సిస్టర్ మన మధ్యలో ఉన్న నాగరాజ్ బ్రదర్ వాక్యంలోకి నడిపిస్తారు ప్రైజ్ లో బ్రదర్ సిస్టర్ అందరికి సారీ ఫర్చువల్ గా ఈ గాస్పల్ అవుట్ రీచ్ నేను వేరే కాల్లో ఉన్నాను దేవును ఎక్కువ వాక్యంలో వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుంటాం మా ప్రేమ పరిలోకి తండ్రి మహోన్నతి వేందేవా మారిన మార్పు చెందిన మహిమ కలిగిందేమో ఇంకా మన పరిశుద్ధమైన ప్రశస్తమైన అమ్మని బట్టి ఆమె కొందనాళ్ళు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ రెండు వేల ప్రవేశపెట్టిన విధానాన్ని మీకు వందనాళ్ళు గత దినం గత దినాలన్నింటిలో కూడా మీ కృపల భద్రపరిచి మరి దినాన్ని జులకి లో ఉంచి కాలం నుండింత వరకు మీ కృపల భద్రపరిచి మా పనులన్నింటిలో సహాయకారిగా ఉంటూ నడిపిస్తూ వందనాలు చెల్లిస్తూ ఈ సాయంకాల సమయంలో నీ పరిశుద్ధ బిడ్డలతో చేరి మరొకసారి రీతిగా నీ సన్నిధికి రావటానికి మీరు చూపిన కుక్క మీ కొందనాలు చెల్లిస్తూ పాటల ద్వారా మీ నాన్ని మహింపరచుకున్నారు వందనాలయ్యా కొన్ని వాక్యం చుట్టూ చేరు వచ్చిన యోగ్య దాసుని నన్ను మిసులు చాటు మరుగుపరుచుకుని మాటలు నా నోటు నుంచమని రక్త పోషణ కిందికి నన్నే తెచ్చుకుంటుండగా అడిగి పరిశుద్ధపరచము సంపూర్ణంగా ఖాళీ చేసి మీ మాటలు నా నోటు నుంచము ఇప్పుడు అక్కడికి కొలది నేను అతను ఇదిగో నీ ప్రజలు అక్కడ ఎరిగిన దేవుడుగా ఉన్నావు ఇదిగో నేను మా అవసరత కొలత నాతో మాతో మాట్లాడమని మీ సన్నిధిలో పెడుకుంటూ అయ్యా మీరు మాట్లాడే దేవుడు మాట్లాడితే మా జీవితాలు అయినా వెలిగించబడతాయి మీరు మాట్లాడితే మా జీవితాలు మార్చబడతాయి మాట్లాడితే మా జీవితాలు మీ సారూప్యంలోనికి మార్చబడతాయి అయ్యా ఇదిగో మీరు మాట్లాడమని మీ సన్నిధిలో పెడుకుంటూ మీకే సమస్త మాకు అంత ప్రభావం రూపించుకుంటూ గత విధమైన ఆటంకమును కొట్టువేసి చూపించి ఏసు నామంలో ప్రహాదించాడు వేడికి వచ్చి నామ తండ్రి ఈ యొక్క ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యము ఈరోజు మనం ధ్యానించిన వాక్యానికి ఒక టైటిల్ యాక్చువల్ గా బ్రదర్ సారీ బ్రదర్ నేను షేర్ చేసుకోలేకపోయినా మీతోనే పెట్టుకుంటే ఎబిలిటీస్ సామర్థ్యాలు లేదా సామర్థ్యము అనే అంశం మీద కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను సామర్థ్యము అనేది దేవుడు మనల్ని ఆయన యొక్క స్వరూపంలో అంటే ఏదైనా ఒక మన జీవితంలో మన మన జీవితంలో ఏదైనా ఒకటి ఆశించినప్పుడు దానిని పొందుకోవటం కో పొందుకోవటానికి కావాల్సిందే సామర్థ్యము దేవుడు మనల్ని ఆయన యొక్క స్వరూపంలో ఆయన పోలికి చూసిన మనల్ని సృజించినట్లుగా మనం చూస్తాం ఆయన హీ హ్యాస్ ద అబిలిటీ టు క్రియేట్ ఎవ్రీథింగ్ ఆయన సమస్తమును నోటి మాట చేత సృష్టించిన వాడిగా ఉంటు కాబట్టి మనము ఆయన స్వరూపంలో చెప్పలందరికీ కూడా రకరకాల సామర్థ్యాలు ఇవ్వబడతా చూస్తే గత ఒక సంవత్సరాల గతాన్ని ఒక్కసారి ధ్యానించి చూసినట్లయితే హ్యాస్ డెవలప్డ్ ప్రపంచం ఎంతగానో మారిపోతా వచ్చింది మనుషులు కొత్త కొత్త విషయాలు సృష్టిస్తా ఉన్నారు అనేక విషయాలు క్రియేట్ అవుతా ఉంటూ ఉన్నాయి దాదాపు మన బైబిల్ ఆరంభ దినాల్లో చూస్తే దెర్ ఈజ్ నో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ దెర్ ఈజ్ లైక్ దెర్ ఈజ్ నో ప్రాపర్ ఫుడ్ దర్ ఈజ్ నో ప్రాపర్ టెక్నాలజీ ఇవన్నీ కూడా చూస్తే గత ఒక యాభై అరవై ఏళ్లలోనే విపరీతంగా ఈ యొక్క ఈ కొత్త కొత్త టెక్నాలజీస్ అనేవి వస్తా వచ్చినాయి మనుషుడు తనకిచ్చిన జ్ఞానమును బట్టి ఇవన్నీ కూడా తనకిచ్చిన సామర్థ్యాన్ని బట్టి మనుషుడు ఇవన్నీ కూడా తయారు చేస్తా కొత్త కొత్త విషయాలు కనుక్కుంటా కాబట్టి ప్రియులారా మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క ఉద్దేశము దేవుడు మనల్ని కూడా ఈ యొక్క అంగములుగా మనల్ని ఉంచినాడు కాబట్టి మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహించిన వాడిగా కాబట్టి ఈ సామర్థ్యాన్ని సంఘ క్షేమము కొరకై మనము ఈ సామర్థ్యాన్ని మనం వాడుతూ ఉన్నామా లేదా అనే విషయాలు వాక్యాన్ని ఆధారం చేసుకొని కొన్ని విషయాలు ధ్యానిస్తూ ఉంటాం చూడండి ఎఫెస్సిల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండు నుంచి పదమూడు వచ్చినాడు ఎఫ్ఎస్సిల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండు నుంచి పదకొండు పన్నెండు కలిసి ఉన్నాయి పదమూడు వరకు చదువుకుంటాం మనం విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు నగ క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగటుకు ఆయన ఇలాగు నియమించను పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను కొందరిని ప్రవక్తులను గాను కొందరిని సువార్థికులను గాను కొందరిని కాపుర్లను గాను ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది మనము పరిశుద్ధులు సంపూర్ణులగనట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును దేవుడు ఒక రకరకాల రకరకాల పొజిషన్స్ అక్కడ మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు కొంతమంది ఆ బోధకులు సువార్థికులు ఇట్లా రకరకాల బాధ్యతలు దేవుడు అనుగ్రహిస్తా వచ్చినాడు ఏమండి వీళ్ళందరూ వాక్య పరిచర్ చేసేవాళ్ళే కదా మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటండి అంటే మనకి కూడా ఒక బాధ్యత ఒక సామర్థ్యమును దేవుడు మనకి ఇచ్చినాడు ఆ సామర్థ్యం ఏంటి అనేది మన జీవితంలో మనము గుర్తించవలసిన వారం అయి ఉంటూ ఉన్నాం ఆత్మీయంగా సంఘక్షేమం కొరకు దేవుడు మనము ఏమి చేయాలని కోరుతా ఆ నాకు చాలా కఠినమైన పని అంటే బహుశా దేవుని యొక్క వాక్యం బోధించటం నా జీవితంలో ఐ నెవ్వ అంటే ఐ డోంట్ వాంట్ లైక్ ఇది దేవుని వాక్యం బోధించటం అంటే దిస్ ఇస్ నాట్ ఎ సింపుల్ టీచింగ్ ఇది మనం ఏదో ఊరికే స్కూల్లో పిల్లలకి బోధించినట్టు బోధించడం కాదు కానీ దాని ప్రకారం మన జీవితం ఉండాలా లేదంటే ఎంత బోధ చేసినా సరే ఇట్ ఇస్ వెయిన్ అది ఆ ప్రయాసంతా కూడా వ్యర్థమైపోతుంది కాబట్టి ఈ ఇది బహు బాధ్యతాయుతమైన ఒక పరిచర్య బోధించటం అనేది Thank you normally for keeping me very much. I could have continued that opportunity in uh, the world but I would give long time. Even after they came, I had decided how to connect my kilometres and come into any technology before this. I savaed it for nothing and would have done it for a lot of my life. Therefore, the U.S Corinthians who gave me a whole fellowship in me by львов i rang � 떡e, aanha irowaved during my training and challenged me the same time. He is ఇట్లాగా బోధించడానికి అనేక అవకాశాలు దేవుడు అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు దేవుని కృప అంటే దేవుడు ఇచ్చిన పని మనం నెరవేర్చాలి కాబట్టి చేస్తా ఉన్నాము బట్ ఐ ఫీల్ వెరీ అంటే నాకు వ్యక్తిగతంగా నేను చాలా భయపడే పరిచర్య ఈ వాక్య పరిచర్య కాబట్టి మై లైఫ్ షుడ్ బి ఎగ్జాంపుల్ లైఫ్ నా జీవితము ఒక మాదిరిగా ఉండాలి అప్పుడే నేను బోధించే మాటలు ఇతరుల జీవితాల్లో కార్య సాధకుపోతాయి ఒకవేళ నేను చేయకుండా దాన్ని బోధిస్తా ఉంటే అందుకే యహోష్వ గ్రంథము ఒకటో అధ్యాయంలో యహోష్ ఒక జీవిత దేవుడు చెప్తాడు నీవు ఈ ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానించి దానిని దాన్ని దాని ప్రకారం నీ జీవితం నడుచుకుంటూ దానిని బోధించాల రీజన్ జాష్వ్ ఇట్ వెరీ వెల్ జాబ్ అనుకుంటాను నేను అందుకే హీ బికమ్ ఏ సక్సెస్ఫుల్ లీడర్ మోషే పరిచారకుడుగా మనకు పరిచయ పరిచయం చేయబడిన మో యహోశువ ఆఖరిలో ఇరవై నాలుగో అధ్యాయంలోకి వచ్చేటప్పుడు యహోవ సేవకుడైన హోషన్ యహోవ సేవకుడైన అని చెప్పబడుతా ఉంది ఇది చాలా ప్రాముఖ్యమైన పరిచర్య మన జీవితాల్లో కూడా అంటే మనకి ఇవ్వబడిన మన సామర్థ్యం చొప్పున మనం పరిచర్ చేయాలి నాట్ ఓన్లీ బోధించడం ఒకటే పరిచర్ కాదు సంఘం కొరకు ప్రార్థించటము అది అందరూ చేయగలిగిన పరిచయం అనుకుంటా నేను ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ దేవుడు వాక్యం చెప్పగలిగి సామర్థ్యాన్ని మనకిచ్చి వాక్యం చెప్పే అవకాశాలు ఇస్తే వాడబడటంలో తప్పేమీ లేదండి అందరూ వాడబడాలి కాబట్టి బట్ వాట్ ఈజ్ అవర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మనకి కుటుంబంలో తల్లిదండ్రులు తల్లిదండ్రుల బాధ్యత తండ్రి బాధ్యత ఉంటుంది తల్లి తల్లిగారి బాధ్యత ఉంటుంది the the the rare primary responsibilities ante prathama prathamaana vaajya prathama vaajyatha untadi adey entante birth ante kutumbanni poshinchavalasina bharamu baaryo baaryokka parichareyendi thana kutumbanni jagrataga chuskeluvaru kavalsina aaharanni sethiparchaala intlo anni kuda sakramanga cheskoni this is the primary responsibility if you don't do the, your primary responsibility then you are failed మన ప్రథమ బాధ్యతను మనం నిర్వర్తించకపోతే సరిగా దెన్ మన జీవితము పతనమై పత కుటుంబం కట్టబడదు అలాగే ఆత్మీయ జీవితంలో దేవుడు మనకు సంఘంలో ప్రథమ బాధ్యతను మనము ప్రథమ సామర్థ్యాన్ని మొట్టమొదట ఏదైతే దేవుని ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశాన్ని ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తూ మిగిలిన పరిచర్యల్లో చేయటం తప్పులేదు బట్ ఆ ప్రథమ పరిచర్యని వదిలిపెట్టేసేసి ఆ దానిని వదిలిపెట్టేసేసి వేరే వైపు పరిగెడుతా ఉంటే దెన్ we should think that we are in the wrong way manumuka a uh, saraina margamlo lemu ane varthinchavalasina margamlo untunna kabatti ay rakrakala baadhyatulu samardhyalu devudu anugrinche vadiga unnadu devudu mosey ni pilchina appudu a uh, nirgamakandamu ira naalugava adhyayamlo devudu pilchina appudu devudiki mosey cheptaa unnadu devud tho maatlaadta unnadu nenu ni israelaku na prajalu israelilanu nevu yokka ఈ బానిసత్వంలో నుండి ఐగుతుల నుండి విడిపించుకొని తీసుకొని రావాలి అంటే ఇక్కడ మోషే నాలుగవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనంలో చెప్తా ఉన్నాడు చూడండి పదో అధ్యాయం పదవ వచనంలో అప్పుడు మోషే ప్రభు ఇంతకు ముని నీవు నీ రాసునితో మాట్లాడినప్పుడు నుండి నాయనను నేను మాట నేర్పరిని కాను నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడునని చెప్పగా ఇక్కడ దేవుడు మోషేని ఒక పని కోసము పిలుస్తా ఉన్నాడు ప్రమోషన్ ఏమో ఒక సాకు చెప్తా ఉన్నాడు అయ్యా ఇదిగో నేను మాట్లాడే నాకు నా మాట నేర్పరిని కాను నా నాలుక ఆ నాలుగు మాంద్యం గలవాడను నోటి మాంద్యం గలవాడును నాలుగు మాంద్యం గలవాడనని దేవునితో చెప్తా ఉంటాయో దేవుడు చెప్తాడు అంటే అనేక దేవుడు మనల్ని ఏదైతే సామర్థ్యాన్ని మనకి ఏదైతే పని మనం చేయాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు దానిని చేయని స్థితిలో అనేక సాకులు చెప్పే ఉంటాం అయ్యా ఇదిగో నాకు ఈ సామర్థ్యం లేదంటాం నాకా ఆ స్థితి లేదు అని చెప్పే వారంగా ఉంటాం అయితే దేవుడు ఇక్కడ మోసేతో చెప్తున్న మాట ఏంటంటే మానవును నోరిచ్చిన వాడు ఎవడు మూగవాడినే కానీ చెవిటి వాడే కానీ దృష్టి గలవాడనే కానీ రుడ్డివాడినే కానీ పుట్టించిన వాడెవడు నేనే కదా కాబట్టి వెళ్ళము నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలుకోవలసినది నీకు బోధించింది నేను అతనితో దేవునికి తెలుసు మోసే నోటి మాంద్యం గలవాడని నాలుగు మాంద్యం గలవాడని మోసకి తెలుసు దేవునికి తెలుసు దేవుడే సృష్టించండి మోషండి దేవుడే కాపాడండి కాబట్టి దేవునికే సాకులు చెప్పే వారంగా అనేక సార్లు మన జీవితాలు ఉంటాయి మన సహోదరుడ సహోదరి కాబట్టి దేవుడు మనకు సామర్థ్యమునిచ్చేవాడు ఆయనే ఆయనే మన సృష్టికర్త కాబట్టి ఆయనకి ఎటువంటి సాకులు చెప్పటానికి ప్రయత్నం చేయవద్దు దేవుడు మనకి ఇచ్చిన పనిలో ముందుకు సాగితే ఆయన మనకి ఇచ్చిన ఇక్కడ ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నేను నీకు తోడు అయి ఉంటా నీ నోటికి తోడు అంట ఎస్ ఐ నో యువర్ యువర్ నీ నీ నోరు సమస్య ఉందని నాకు తెలుసు ఐ నేను నీ నోటికి తోడుగా ఉంటాను నీవేం మాట్లాడాలో ఆ మాట నేను నీకు చెప్తాను కాబట్టి వెళ్ళము మన జీవితాల్లో కూడా దేవుడు ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చకు గో డోంట్ సే ఎనీ రీజన్ మొట్టమొదటి మాట తర్వాత ఒకవేళ కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని బలహీనతలు కొన్ని పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనం పరిచర్ చేయలేకపోతా ఉంటాం ఒకవేళ పరిచర్య చేయలేకపోయినా కూడా వాళ్ళ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎఫ్ఎస్సీ మూడు ప్రకారం చూడండి ఎఫ్ఎస్ ప్రశ్న ప్రక్రియ మూడవ అధ్యాయము నెక్స్ట్ సార్లు మన పరిస్థితులను బట్టి మనము దేవుని పని చేయలేకపోతా ఉంటాము ఎన్నప్పటికీ కూడా దేవుడు ప్రేమికా ప్రేమిస్తూనే ఉన్నాడు అయ్యా ఇదిగో సండే స్కూల్లో ఒక సండే స్కూల్లో ఒక పిల్లవాడిని దేవుడు ఎంతగా ప్రేమిస్తా ఉన్నాడంటే ఆ ఒక యోహన్స్ వార్త మూడో అధ్యాయము పదహారో వచ్చినము మాట సండే స్కూల్లో ఈ కంఠస్థ వాక్యంగా చెప్పానంటే చెప్తే ఆ పిల్లోడు కంఠస్థ వాక్యం చెప్పాడంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించ అంటే ఆయన ఎంతగా ప్రేమించినాడంటే ఆయన రెండు చేతులు ఆ కలు ఒక ప్రక్కన రెండు ప్రక్కల మేకులు కొట్టబడి ఇదిగో నేను ఇంతగా ప్రేమిస్తున్నాను ఆయన యొక్క ప్రేమ యొక్క లోతు వెడల్పు పొడుగు ఎత్తు అదెంతో మనము మనం గ్రహించలేము ఆయన అంతగా మన పట్ల ప్రేమ చూపుతూ ఉన్నాడు ఆయన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మనకి ఈ పరిస్థితుల్లో నుంచి విడుదల కలుగు చేయడా మనం ముందుకు సాగితే ఎటువంటి పరిస్థితులైనా సరే దేవుడు మనల్కి ఆ పరిస్థితులన్నిట్లో నుంచి విడుదల కలగ చేసి ఆ వంటిలో నుంచి బయటికి రావటానికి సామర్థ్యాన్ని ఇచ్చి తిరిగి ఆయన పరిచర్యలో నిలవబెట్టడానికి సమర్థుడు చూడండి ఎఫెషల్ క్రాస్ పత్రిక మూడవ అధ్యాయము ఆ పదిహేను నుంచి పద్దెనిమిది వచ్చినాలు తెలుగులో కలిసి ఉన్నాయి మీరు అంతరంగ పురుషునిదో శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తుము హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగనట్లుగా ప్రేమ ఎందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టుకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు తగిన శక్తి కావాలని ప్రార్థించుచున్నాను మన సహోదరు సహోదరి ఆయన ప్రేమ ఆయన ప్రేమ మనం వేరు పారి స్థిరపడతాం ఎప్పుడైతే అప్పుడు సమస్త పరిశుద్ధులతో కూడా ఆయన ప్రేమ యొక్క మెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించగలుగుతాం ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో మనం మనం ఎరిగితే ఆయనకు తిరిగి మనము ప్రేమించుకున్న అంటే ఆయన ఉద్దేశాలు నెరవేర్చకుండా మనము ఉండలేము యేసు క్రీస్తు లోకంలో ఉన్నప్పుడు నా తండ్రి చిత్తం నెరవేర్చటే నాకు పనైన్నది ఐఎమ్ డూయింగ్ మై ఫాదర్స్ బిజినెస్ అంట ఆయన తండ్రి చిత్తం ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం ఎందుకంటే తండ్రి కుమారుని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసు ఆయనను విడువకాయనను నడిపిస్తా ఉన్నాడు ఆయనని విడువకాయనను ప్రేమిస్తా ఉన్నాడు ఆయన నడిపిస్తా ఉన్నాడు ఆయన బలపరుస్తా ఉన్నాడు అదైతేగా ఆయన ఆ కారణాన్ని బట్టి కుమారుని యొక్క ఆయన యొక్క బిజినెస్ ఏంటంటే ఈ ఆహారం తింటాం కాదు నా తండ్రి చిత్తం నెరవేర్చటే నాకు ఆహారం అయ్యన్నది దట్ ఓన్లీ డూయింగ్ మై ఫాదర్స్ విల్ ఈజ్ మై ఫుడ్ అంటారు ఎంత సవాల్ కదా మనకి మన జీవితంలో దేవుడు ఏసు క్రీస్తు ప్రభు మనకు సవాల్ ఇస్తున్నారు అయ్యా నేను ఇంతగా నీ కొరకు ప్రాణం పెట్టినాను కదా నేను నా ప్రేమను ఇంకా తెలుసుకోలేవా ఒకవేళ ఆయన ప్రేమను తెలుసుకుంటే ఆయన చిత్తాన్ని ఆయన మనకిచ్చిన సామర్థ్యాన్ని ఆయన కొరకు మనం వాడకుండా ఉండలేము కాబట్టి ఇంకా ముందుకు వెళ్దాం చూడండి ఆ మొదటి తిమోతి నాలుగు అధ్యాయము మొదటి తిమోతి నాలుగవ అధ్యాయము ఏడు నుంచి ఎనిమిది వచనాలు నాలుగో అపవిత్రములైన ముస్లమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనము శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును కానీ దైవ భక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబోబు జీవము విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరముగును ఏమైన వాళ్ళరా ఇక్కడ శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం అవుతుంది కంటే మనము కొంతమంది ఈ స్పోర్ట్స్ ప్లేయర్స్ చూస్తూ ఉంటాం ఆటలాడే వారిని వాళ్ళు వారి యొక్క శరీరాకృతిని సరైన విధానంలో వారి ఆటకు తగినట్లుగా ఉంచుకోవటానికి దూ లాట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చాలా కసరత్తు చేస్తూ ఉంటారు వారు వ్యాయామాలు చేస్తూ ఉంటారు రన్నింగ్ చేస్తూ ఉంటారు రకరకాల ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటారు ద వారి ఫిట్నెస్ వారు కాపాడుకుంటూ ఉంటారు ఈ యొక్క ఈ శరీర సంబంధమైన సాధన ఈ శరీరం చనిపోయిన రోజు దాంతో పాటు వెళ్ళిపోతా ఉంది బట్ ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా మనకి సాధన ఎంతో ప్రాముఖ్యమైనది అందుకే దైవభక్తి విషయంలో మనము మనల్ని మనము ట్రైన్ చేసుకోవాలి మనల్ని మనము సిద్ధపాటు చేసుకోవాలా మనల్ని మనము ఆ యొక్క పర్ఫెక్ట్నెస్ లో ఎందుకంటే చూడండి దాదాపు నూట యాభై రెండు వందల కోట్ల జనాభా అవుతుంది మన భారతదేశ జనాభా ఒక ఉదాహరణకు ఒక క్రికెట్గా ఆటే చూసుకుంటే దాంట్లో కేవలం పదకొండు మందినే కొన్ని లక్షల మంది ఆడతా ఉంటారు స్టేట్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో విలేజ్ లెవెల్లో చూస్తే కొన్ని మంది కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ఆడతా ఉంటారు బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్టేట్ విలేజ్ లెవెల్ మండల్ లెవెల్ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్ దెన్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఆ స్థాయికి దే వర్క్ వెరీ హార్డ్ చాలా కష్టపడతా ఉంటారు దెన్ ఓన్లీ దే స్టిల్ దే లూజ్ మెనీ గేమ్స్ అంత అంత ప్రాక్టీస్ చేసి అంత ట్రైనింగ్ అయిన తర్వాత కూడా స్టిల్ ది లూజ్ ద గేమ్స్ శరీర సంబంధమైన ఈ లోక సంబంధమైన ఆటలు అంటే ఆత్మ సంబంధమైన విషయాల్లో మనము విజయవంతులుగా ఉండాలంటే ఆ సంపూర్ణతలోనికి క్రీస్తు యేసు కలిగిన ఆ సంపూర్ణతలోనికి మనం పోవాలంటే ఇంకా మనం ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి ఇంకా ఎంత ట్రైన్ చేసుకోవాలి మనల్ని మనం అన్ని విషయాల్లో కూడా మనల్ని మనం ట్రైన్ చేసుకోవాల ఆహారం విషయంలో తర్వాత మన జీతం మనం మాట్లాడే విషయంలో మన యొక్క క్రియలు మన యొక్క ప్ర ప్రవర్తన అన్ని విషయాల్లో కూడా ఇట్ షుడ్ బి ఈక్వల్ టు జీజస్ క్రైస్ట్ క్రీస్తు ప్రభువుకు సరైన దానంలో అంటే ఆయనకు ఆయన రేంజ్ లో మన జీవితాలు ఉండాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు ఆత్మీయంగా మనం అలా ఉన్నామా మనల్ని మనం ఆ మాట చెప్పగలుగుతామా పొస్తులు ఆయన పౌరు సెలవు ఇచ్చినట్లుగా నేను నేను క్రీస్తును పోలి నడుచుకున్న చిన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుంది ఛాలెంజింగ్ ఓట్ మీ ఆ మాట నన్ను ఎంతగా ప్రేరేపిస్తూ ఉంటుందంటే అది నిజంగా ఆ మాట మనం చెప్పగలిగితే ఎంత బాగుండు కదా ఫ్రీమైన వర్ ఒకవేళ మాట మన జీవితాల్లో మనం చెప్పలేకపోతే స్టిల్ దర్ ఈజ్ ఆ మనము ఆ దేవుడిచ్చిన ఆ ఎబిలిటీస్ ని ఆయన చిత్తంలో మనం లేమేమో వచ్చేసి మన జీవితాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరం లేనది ఇంకా చూడండి ముందుకు వెళ్దాము ఎప్పుడైతే మనము ఈ విషయాల్లో మనం నమ్మకంగా ఉంటామో ఆయన ఇచ్చిన సామర్థ్యాన్ని మనం ఆయన కొరకై వాడతామో మొత్తం సుమార్త ఇరవై ఐదో అధ్యాయంలో ఆ ఆ ఐదు తలాంతులు గలవాడు ఐదు తలాంతుల్ని తన తనకిచ్చిన ఆ సామర్థ్యము తలాంతులు ఇవ్వబడతా దాన్ని తను వృద్ధి చేస్తా వచ్చినాడు పది తలాంతులు చేస్తా వచ్చినాడు యజమానుడు చెప్తా ఉన్నాడు కదా బలా నమ్మకమైన మంచిదో అసట ఇవాళ మంచి నమ్మకమైన దాసుడు అని చెప్పేసేసి ఇంకా ఇవ్వబడతాయి ఆ ఐదు తలాంతులు కాదు ఆ ఒక్క తలాంత ఎవడైతే ఆ తలాంత్ ఒక్క తలాంత పడితే భూమిలో ఆ తలాంతు కూడా తీసి పది తలాంతులు కలవానికి పది ఎవరైతే ఐదు తలాంతులు పది తలాంతులు చేసినాడో ఆ తలాంత కూడా వానికి ఇవ్వబడింది అంటే కలిగిన వానికి ఎవరైతే కొంచెంలో నమ్మకంగా ఉంటామో కొంచెంలో నమ్మకంగా ఉంటే ఇంకా విస్తారమైన వాటి మీద ప్రభు అధికారునిగా మనల్ని ఉన్నాడు బట్టి మన జీవితము ఎలాగో ఉంది ఇంకొక మార్క్ చూసుకుంటాను చూడండి రెండవ కోరింతి మూడవ అధ్యాయము ఐదవ వచనం రెండవ కోరింతలు ప్రశ్న పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనము మా ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతట మేమే కాదు మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది పుస్తైన పావులు వాళ్ళు వాళ్ళు చేసిన పరిచర్య కావచ్చు లేదంటే వారు చేసిన మహత్ కార్యములు కావచ్చు అవన్నీ కూడా వాళ్ళేదో సామర్థ్యులని కాదు వాళ్ళు ఏదో సామర్థ్యం కాదు కానీ వారికి సామర్థ్యము దేవుని వలననే కలిగినది కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఏమై ఉన్నామో దేవుడు మనకి ఎటువంటి సామర్థ్యం ఇచ్చినాడో అది కేవలము మనకున్న ఎబిలిటీస్ సామర్థ్యం ఏదైనా కావచ్చు అది కేవలము దేవుని వలన మాత్రమే కలిగినది బట్టి మన సొంత ఎబిలిటీస్ మనకున్న సామర్థ్యం లేదంటే మనకున్న క్వాలిఫికేషన్ మనకున్న ఆ స్ట్రాంగ్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మన పరిచయం ఎప్పుడు కూడా ఉండకూడదు కానీ దేవుని నుండి పొందుకున్న సామర్థ్యమును బట్టి ప్రభువును ప్రభు పనిచేసే వారంగా ఉండే అపోస్తులు రెండు పావులు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తా he never talks about his qualifications he is a phd graduate and doctorate in patapadri doctorate and apudiki kuda aina aainkuna samardyam gurinchi matladtaledgane mem inta paricharya paricharya chesina paricharya antatlo kuda samardyam kalugu chesindi దేవుడే ఇది మా సామర్థ్యం వలన కలిగినది కాదు ఆయనకి తెలుసు ఆయన పొందిన శ్రమలు ఆయన వెళ్తున్న పరిస్థితులన్నిట్లో కూడా అనేక సార్లు ప్రాణా ఉన్నప్పుడు ఆయనకున్న క్వాలిఫికేషన్ ఆయనను కాపాడదని తెలుసు ఆయనకున్న జ్ఞానం ఆయనను కాపాడదని తెలుసు అది కేవలం ప్రభు మాత్రమే ఆ సామర్థ్యం కలిగి చేసే దేవుడిగా ఉన్నారు తర్వాత ఆయన తిరిగిన విస్తారమైన ప్రయాణాలు ఆయన చేసిన పరిచర్లు అంతట్లో కూడా ప్రభు సామర్థ్యాన్ని కలుగు చేసేవాడిగా ఉంటూ ఉన్నాడు ఆనాడు పౌరుకు సామర్థ్యం కలుగు దేవుడు ఈనాడు నీకు నాకు సామర్థ్యమో దేవుడే అనుగ్రహిస్తాడు కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన పనిలో మనము ముందుకు సాగవలసిన వారమై ఉంటూ తర్వాత ఏబ్రిల్ ప్రశ్న పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము ఈ మాట ఒకసారి జ్ఞాపకం చేస్తుండండి ఎబ్రిల్ క్రాష్ణ పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమంచుకొని అల్పకాలము పాప భోగం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకుంటూ గొప్పుకొని అతడు ప్రతిఫలముగా కలుగు బహుమానము నందు దృష్టి ఇంచాను ఇక్కడ అనేక సార్లు ప్రిమైన వారులదా ఒక మూషే తనకున్న బలహీనతను బట్టి ప్రభుత్వం మాట్లాడుతూ వచ్చినాడు కానీ ఆ తర్వాత చూస్తే ఇక్కడ రాయబడిన మాట ఆశ్చర్యకరమైన మాట రాయబడతా వచ్చిన తనకున్న విశ్వాసమును బట్టి ఈ ఐగుప్తు ధనము కంటే ఈ ఐగుప్తులో ధనము ఇక్కడున్న పేరు ప్రఖ్యాతులు అనుభవించ కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప మార్గం అని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించినాడత ఇంత గొప్ప యోచన కదా మోసేది నెక్స్సార్లు మన జీవితంలో ఈ లోక సంబంధమైన విషయాలు మనల్ని ఆయన యొక్క ఉండకుండా లేదంటే ఆయన ఇచ్చిన సామర్థ్యాన్ని ఆయన మహిమ కొరకై వాడకుండా అనేకం ఆటంకాలు కలిగించేవిగా ఉంటాయి లోక సంబంధమైన ధనము కావచ్చు ఈ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతులు కావచ్చు లేదంటే ఈ సో లోక సంబంధమైన మన బంధుమిత్రులు కావచ్చు అనేకులు మనల్ని వెనక్కి లాగటానికి ప్రయత్నం చేస్తూ అనేక విషయాలు మనల్ని వెనక్కి లాగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి శత్రువు సాతానుడు వారి యొక్క కుతంత్రాలు అనేక కుతంత్రాలు మన వాడు వాడు అనేక కుతంత్రాలు పనేవాడిగా ఉంటావాడు ఎట్లయినా సరే మనల్లే అంటే దేవుని యొక్క చిత్తంలో మనం ఉండకుండా చేయాలనేది వాడి ప్రయత్నం ఎప్పటికీ ఉంటానే ఉంటది కాబట్టి మనము ఈ లోకంలో ఈ అల్పకాల పాప భోగాలు అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమపడట మేలు దేవుని కొరకై శ్రమపడుట మేలు కాబట్టి ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే ఎందుకంటే ఇది అక్కడ బహుమానం ఉంది అక్కడ ఈ లోకంలో శ్రమలు పొందితే ఈ లోకంలో దేవుని ప్రజలతో పాటు శ్రమ పొందుతా వచ్చినాడు నలభై సంవత్సరాలు ఆ ప్రయాణంలో దేవుని ప్రజలు నడిపిస్తా వచ్చినాడు దేవుని చిత్తంలోనే ఉన్నాడు కానీ దేవుని ప్రజలు రాళ్లు వేసి చంపుదామా అని చెప్పేసేసి ప్రయత్నం చేస్తా వచ్చినారు ఆ మాట కూడా అన్నారు అనేక మంది ఎదురు తిరిగారు అనేక ఎన్నో రకాల పరిస్థితులు కూడా మోస వెళ్ళినప్పటికీ కూడా కానీ ఆ శ్రమలు మేలుగా ఎంచుతా వచ్చినాడు దేవుని ప్రజలతో శ్రమలు వస్తే అది దేవుని ప్రజలతో కూడా శ్రమలు అనుభవించడము మేలుగా ఎంచుతూ వచ్చినాడు ఎందుకంటే దీని అంతటికీ కూడా ఒకరోజు బహుమానము ప్రతిఫలము బహుమానము ఉంటా ఉంది కాబట్టి ప్రియులారా లోకంలో ఎటువంటి పరిస్థితులైనా సరే ఈ లోకంలో మన జీవితంలో ఎటువంటి శ్రమలు వచ్చినా సరే ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే ఎందుకంటే ఈ లోకంలో శ్రమలు అనుభవించకుండా పరలోకంలో మహిమ లేదు యేసు క్రీస్తు ప్రభు వారే ఆయన కలువరి శిల్వ శ్రమకుండా వెళ్ళిన తర్వాతనే ఆ మహిమల్లో ఆ మహిమను పొందుతా వచ్చినాడు గొప్ప భాగ్యాన్ని పొందుతా కాబట్టి క్రైస్తవ జీవితంలో కూడా శ్రమలు సాధారణమే కాబట్టి వాటి మనము ఆలోచించవలసిన అవసరము లేదు ఎటువంటి పరిస్థితులు సరే ఆయన మనకు సరి అయిన దేవుడిగా మన ఆ నుంచి విడిపించగల సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన మనకు సామర్థ్యాన్ని అనుగ్రహించి ఆయన మహిం కొరకాయ మనల్ని నిలువ పెట్టగలిగిన దేవుడు ఇక్కడ ఈ సామర్థ్యాన్ని ఎవరైతే సమర్థవంతంగా ప్రభు కొరకాయ నిలవబెడతారో ప్రభు కొరకాయ వాడతారో మనకున్న టాలెంట్స్ మనకున్న తలాంతులు ఎప్పుడైతే ప్రభు కొరకు మనం వాడుతామో ఇప్పుడు వీరందరికీ దేవుడు ఇచ్చిన ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేసి ఈ వాక్యాన్ని ముగిస్తాను చూడండి మతి స్వార్థ అధ్యాయము ఇందాక చదువుకుని ఇందాక చూసిన వాక్య అత్యత ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో నీ తలాంతులు కూర్చుని ఉపమానం చెప్తూ చెప్తూ దాంట్లో ఒక మాట ఒక వాగ్దానాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఆ ఇరవై తొమ్మిది కలిగిన ప్రతి ఇయబడును అతనికి సంవృద్ధి కలుగును లేని వాణి యొద్ నుండి వానికి కలిగినది తీసివేయబడును మొట్టమొదటి భాగం కలిగిన ప్రతి వానికిని అతనికి సమృద్ధి కలుగును ఇవని వాడరా ఇప్పుడైతే మనకున్న సామర్థ్యాన్ని ప్రభు కొరకు వాడతామో దట్ మే బి అది డబ్బు పరంగా కావచ్చు లేదంటే సమయం ప్రభుకి ఎక్కువ సమయాన్ని ఇచ్చే కావచ్చు లేదంటే ఆయన పని చేసే వరంగా దేవుడు మనకి ఇచ్చిన పనిని చేసే వరంగా లేదంటే పరిచయ చేస్తున్న వారి ప్రార్థన చేసేది కావచ్చు ఇట్లాంటి ఏవైతే మనకున్న దేవుడి ఇచ్చిన సామర్థ్యాన్ని దేవుడి ఇచ్చిన ఆ తలాంతుని మనము దేవుని మహిమ కొరకై వాడుతా ఉంటామో చిన్న చిన్న విషయాలు ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో ఇంకా ఇంకా ద ద మోర్ టాలెంట్స్ విల్ బి యాడెడ్ ఇంకా అనేక తలాంతులు ఇవ్వబడతాయి వారికి సమృద్ధి కలుగుతుంది అబండెన్స్ మెయిన్ వర్ల ఇందుకే సుప్రభు అన్నారు కదా నేను గొర్రెలకు గొప్ప కాపరిని ఈ జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను అది జీవాన్ని ఇవ్వటానికి వచ్చానని యవ్వన్ స్వార్థ పదవ అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభు వారు చెప్తారు కాబట్టి ప్రతి విషయంలో కూడా జీవము సమృద్ధి జీవము సామర్థ్యము సమృద్ధి అయిన అన్ని విషయాల్లో కూడా ఈ సమృద్ధిని దేవుడు ఇవ్వటానికి వాళ్ళని ఆశ పెడతా ఉన్నాడు ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో కొంచెంలో నమ్మకంగా ఉంటామో మనకి చిన్న చిన్న పనిలో మనం నమ్మకంగా ఉంటామో దెన్ మోర్ మోర్ విల్ బి యాడెడ్ టు యూ ఇంకా అనేకమైన విషయాలు దేవుడు మనకు దాన్ని జత చేసేవాడిగా ఉంటా ఉన్నాడు అది దేవుడు మనకిచ్చిన వాగ్దానము కాబట్టి దేవుడు మనకిచ్చిన సామర్థ్యము వ్యక్తిగతంగా ఇది ఇది క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా ఇతరుల గురించి ఆలోచించవలసిన జీవితం కాదండి వ్యక్తిగతంగా మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన విషయం వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకోవాలి ఎప్పుడైతే మనల్ని మనం పరీక్షించుకొని ఎక్కడైతే ప్రభు కొరకు మన సామర్థ్యాన్ని మనం వాడలేకపోతా ఉన్నామో మన సమయం కావచ్చు మన మన ధనము కావచ్చు ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినాయే మనకి ఒకవేళ దేవుడు వెరేవాడ నేను పిలుస్తున్నానంటే ఈ లోకంలో వెళ్ళిపోతా వెళ్ళిపోవాల్సిందే మనం అందరం కూడా కాబట్టి ఈ లోకంలో సమయం ఇచ్చినప్పుడు ఆయన కొరకై కొంత సమయము ఆయన పరిచర్య కొరకై కొంత సమయము ఆయన పని కొరకై కొంత సమయము మనం మనం ఆయనకి ఇస్తూ ఉన్నామా లేదా దేవుడు మనకి ఇచ్చిన పనిలో మనము ఆయన యొక్క సామర్థ్యాన్ని ఆయన సామర్థ్యం అనుగ్రహించేవాడని విశ్వాసం నుంచి ఆ సామర్థ్యాన్ని బ్రొబు కొరకు వాడుతున్నామా లేదా ఒకవేళ వాడకపోతే గొప్ప నష్టము ఉన్న తలాంతు కూడా తీసివేయబడతా వచ్చింది శారరవై అధ్యాయంలో ఆ ఒక్క తలాంత్ ఉన్నవాడు ఆ తలాంతిని వాడకుండా భూమిలో పాతి భూమిలో పాతి యజమానుడి మీద నేరారోపణ చేస్తా ఉన్నాడు కాబట్టి అని చెడ్డదాసుడ అని చెప్పేసేసి మనకి శిక్ష మన దగ్గర ఉన్న తలాంత తీసివేయబడతా వచ్చింది వానికి శిక్ష విధించబడతా వచ్చింది ప్రిమన్ వారులరా దేవుడు మనల్ని శిక్షించటానికి మనల్ని రక్షించింది మనల్ని రక్షించినాడు ఆయన ఆయనతో పాటు సదాకాలం పరలోక రాజ్యంలో ఆ రాజులైన యాచ సమూహంలో ఉండాలని మనల్ని కోరుతా ఉంటా కాబట్టి ఆయన మనకిచ్చిన సామర్థ్యాన్ని ఆయన మనకిచ్చిన తలాంతును ఆయన మహిం కొరకై వాడుతూ ఆయన యొక్క నిత్య రాజ్యంలో కూడా ఈ యొక్క ప్రతిఫలాన్ని మనం పొందుకొని ఆ యొక్క ఈ లోకంలో ఆ అబెండెన్స్ ఆ సమృద్ధి అయిన జీవాన్ని పొందుకుంటూ ఆ పరలోక రాజ్యంలో ఆయనతో పాటు సదాకాలము ఈ రాసులైన యాచిక సమూహంలో దేవుడు మనల్ని కూడా ఉంటున్నట్లుగా ప్రభు కృపాను దేవుడి కొన్ని మాటలు దీవించను కాక థ్యాంక్ బ్రదర్ వాక్యాన్ని బట్టి ప్రార్థించండి బ్రదర్ నాగరాజువా మీకు కలిగింది తండ్రి దయగలిగిందేవా పరిశుద్ధమైన నామాన్ని బట్టి కొందన స్తోత్రాలు చెల్లిస్తూ నేను ఇదిగో మా సామర్థ్యము అదో మీరు మాకు మాకున్న తలాంతులు మీరు మాకు అనుగ్రహించినవే ఏ తండ్రి ఇదిగో అనేక సార్లు సాకులు చెప్పే వారంగా ఏ నేను మరి తండ్రి మీరు ఇచ్చిన ఆ యొక్క ఆ సామర్థ్యాన్ని మీ మహిమ కొరకై వాడని స్థితి నా మా జీవితాల్లో ఉందని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ అతని ఇదిగో నుంచి తప్పించండి నేను మీరు మాకు ఇచ్చిన సామర్థ్యాన్ని నేను అతనిదిగో సంఘక్షేమం కొరకు నేను అతని మేము సంపూర్ణమై సాగినట్లుగా అతని ఇదిగో సామర్థ్యాన్ని వాడినట్లుగా మీకు చూపించండి సహాయం చేయండి చేరు ప్రతి బిడ్డను మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం ఇదిగో మీరు మాకు ఇచ్చిన సామర్థ్యమును ఇదిగో నైనా తండ్రి ఈ యొక్క సంఘక్షేమాభివృద్ధి నిమిత్తం పోస్టులు గాను నేను తండ్రి పరిచారకులుగా సువార్థికులు గాను నేనా ఇదిగో రకరకాల పరిచర్యలు మాకు అనుగ్రహిస్తా వచ్చినారు రకరకాల సామర్థ్యం మాకు అనుగ్రహిస్తా వచ్చినారు నేను తండ్రిదిగో ఈ సామర్థ్యము నేను తండ్రిదిగో మీ సంఘక్షేమం కొరకు నేను తండ్రి మేము వాడినట్లుగా మీకు రూపు చూపించము సహాయించాము ఒకవేళ మేము ఏ విషయంలోనైనా తప్పిపోయి ఉంటే మా యొక్క మీ కొరకై వాడబడకపోతే మా ఎద్ధ నుండి తీసివేయద్దు కానీ మా సామర్థ్యము మీ కోరకై వాడినట్లుగా మీ కృప చూపించమని అయినా మీరు మాకు ఇచ్చిన ధనము సమయము అయినా తండ్రి ఇదిగో భారము మీరు మాకు ఇచ్చిన పని ఇటన్నింటిలో కూడా నేను తండ్రి మేము నమ్మకముగా ఇదిగో మీ పని చేయడానికి మాకు నేర్పించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ గడి చిన్న మీ కృపలో భద్రపరిచినారు అయినా ఇదిగోన్ని వాక్యం ద్వారా మిమ్మల్ని దర్శించే దేవుడిగా ఉన్నావు ఏ ఐదు వాక్యము మేము కేవలం వినివారముగా కాకుండా ఏ ఐదు వాక్యానుసారంగా మా జీవితాలు కట్టుకునే కృప నాకు మాకు దాయ చేయమని నితబడిన వాక్యం నీరు కట్టి ఫలిం చేయం తండ్రి అయా మీ కృషి చూపించమని మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ అనేక సార్లు నేను కూడా అయా ఇదిగో ఈ సాకులు చెప్పిన స్థితి నా జీవితంలో కూడా ఉందని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ అయా ఇదిగో మీ కృపను కోరుకుంటూ నైనా నమ్మకముగా నైనా ఇదిగో బడా మంచి నమ్మకమైన దాసుడా తండ్రి ఇదిగో నైనా ఆ స్థితి మాకు చేయండి తండ్రి నేను చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ప్రఫనైనా ఇదిగో ఆ మాట మీ దగ్గర నుండి పొందుకోవాలా బా మంచి నమ్మకమైన దాసుడా బలా మంచి నమ్మకమైన దాసురాల అనే మాట అంత చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో కూడా ఆ మాట వినబడింది కాక అటు కృప మాకు కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని సహాయం ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ఇంకా ఎవరైతే కుటుంబాల్లో రక్షణ లేకుండా బిడ్డలుంటున్నారో వారిని మీ రక్షణతో అలంకరించమో సహాయం చేయము ఇట్లా అనారోగ్య పరిస్థితులు కూడా వెళ్తున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నైనా తండ్రి మీ గాయపడిన హస్తముల చేత తాకి నైనా తండ్రి మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతాన్ని వాక్యం సెలివిస్తుంటుందిగా అటు స్వస్థతను మా పిలిచి కుటుంబ జీవితాల్లో ప్రకటిస్తూ సహాయం చేయండి ఎవరైతే ఆర్థిక అవసరం కూడా వెళ్తున్నారో ఫిలిపి నాలుగు తండ్రి మీ మహిమైశ్వర్యం చొప్పున ప్రతి అవసరత తీర్చమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ సన్నిధి కేబీపీఎం టీమ్ లో ఉన్న ప్రతి బిడ్డను మీకు కలిగిన హస్తాలు కప్పచెప్పుకుంటూ సన్నిధికి వచ్చిన మా ప్రియులను బట్టి ప్రత్యేకమైన వందనాలు ఎవరైతే ఆ పరిస్థితులను బట్టి రాలేకపోయినారు మరి ఒక తరుణం దయచేసి మీ క్రూప్ చూపించు మరి తిరిగి రేపటి ప్రభుదిన కొరకే మిమ్మల్ని అందరినీ స్థితిపరుస్తారా మనీ రాత్రికాల మా గృహాల చుట్టూ పడకల చుట్టూ మీకు వేసి మీ కాపుతల భద్రతలో ఉంచి ఇంకా ఇప్పుడు ప్రభు దీనింకొరికి మిమ్మల్ని అందరినీ సిద్ధపరచమని వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభును ప్రిరక్షకుడైన శాత పరిశుద్ధమైనా స్స్తుతించి ప్రార్థించి అడిగి కొంచెం నామ తండ్రి ప్రైజ్ లాంతం సిస్టర్ మీరు అంశాల గురించి ప్రార్థించండి సిస్టర్ సిస్టర్ రేణుకా సిస్టర్ హెల్త్ గురించి కూడా ప్రార్థన చేయండి ప్రార్థించండి సిస్టర్ ఒక నిమిషం హలో నా వాయిస్ ఎంత ఇస్తుందా స్తోత్రం ప్రవ్వ పరిశుతుడా గొప్పదేవానికి వంద స్థితులు స్తోత్రాలు ఆయన సంద పాటారో నిర్మయం పొందారు తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభావ మీకు బంధనాలు స్తోలు స్తోత్రాలు నాయన ప్రభా వాక్యం తండ్రి పెద్ద హృదయాల్లో కూడా ముద్రించండి మీరు అక్కడికి మిమ్మల్ని సిద్ధపరచండి నాయన పరిచిరాన్ని కేస్తూ తీ స్తోత్రాలు నాయన ప్రభావ ప్రార్థాంశాల గురించి ప్రార్థిస్తున్నాం నాయన మా దేశం గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేశానికి రక్షణ దాయి చేయండి ప్రభా మా దేశంలో ఉన్న ప్రభావ తండ్రి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ప్రభా మారు మనసు దయచేయండి ప్రతి ఒక్కరు కూడా ప్రభా సత్యం తెలుసుకోవాలా ప్రభ నిజదేవుని తెలుసుకోవాలా ప్రభా పాపం విడిచిపెట్టాలా ప్రభా తల్లి మీరు అక్కడకు సిద్ధపరచాలా ప్రభా ప్రతి ఒక్కరు కూడా ప్రభా రక్షిణ మారు మనసు దయచేయండి మీరు అక్కడ సిద్ధపాప తల్లి మీరు అక్కడ ప్రభా సిద్ధంగా ఉంది ఇప్పుడు వస్తారో తెలియదు ప్రభా కాబట్టి ప్రభ ప్రతి ఒక్కరు కూడా మారుమనిస్ పొందాలా మా దేశ మా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రభా సత్యం తెలుసుకోవాలా మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళు అయ్యా తండ్రి ప్రతి ఒక్క చోట కూడా ప్రభా స్వార్థ ప్రకటించబడాలా ప్రభా ప్రతి ఒక్కరు కూడా సత్యం తెలుసుకోవాలా ప్రభా నేనే సహాయం చేయండి నే మీరే తండ్రి మా దేశానికి రక్షణ దయచేయండి ప్రభా పరిషితుడానికి వందనాలు ప్రభా తర పడిపోయిన సేవకుల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా పడిపోయిన సేవకులను మీరు నిలబెట్టండి ప్రభా వాళ్ళతో మాట్లాడండి తిరిగి నీ పరిశుద్ధ ఆత్మ పొందుకోవాలా ప్రభా తిరిగినైనా సేవ చేయాలా ప్రభా అనేకులకునైనా స్వార్థ చెప్పాలా ప్రభా పరిషిద్ధుడు అనేకే వందనాల తండ్రి బిడలు ప్రభావ తండ్రి పడిపోయిన బిడలు మీరు లేవనె తండ్రి వాళ్ళు ఉద్యోగం దాయి ఈ పరిశుద్ధ అగ్నితో నింపండి పడిపోయిన సేవకులనైనా తిరిగి సేవ చేయాలా బలమైన సేవ చేయాల ఇదివరకు సాక్షిగా ఉండాలా ప్రభావ మత్తి గిడ్డ పడిపోయిన బిడలు సేవకులందరినీ మీరు లేవనని ప్రార్థిస్తున్నా ప్రభావనికి వందనాలు తండ్రి స్తోత్రాలు నాయన బ్లస్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన చంటి కంటి చూపు రావాలా ప్రభా దేవారు స్వస్థపరిచింది నాయన అయా ప్రభా మీరు ముట్టండి తాకండి యశు ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నా ప్రభావ అయ్యా నాయన నువ్వు ఎంతమంది నాయనా పుట్టుక నుంచి నాయన గుడ్డివాళ్ళుగా ఉన్న వాళ్ళని కూడా నువ్వు స్వస్థపరిచిన దేవుడు ప్రభావ హర్షితుడానికి బంధనాలు నాయన బ్లస్ ఇస్తారు నాయన అయ్యా మీరు కంటికి మంచి సూపు దయచేయండి మీరు ముట్టండి తాకండి తండ్రి స్వస్థత దయచ్చేయండి మంచి చూపు రావాలా ప్రభా మీరే స్వస్థపరిచేయండి తండ్రి కుటుంబం కూడా ప్రభా రక్షణ దయచేయండి ప్రభావ ఆయా కుటుంబంలో ప్రభా మారు మనసు దయ చేయండి కుటుంబాన్ని అంతా మార్చండి ఆ కుటుంబం అంతా కూడా ప్రభావ సత్యం తెలుసుకోవాలా ప్రభా మారు మనసు పొందాలా ప్రభా కుటుంబంలో పనిచేస్తున్న ప్రభావ ప్రభా కుటుంబానికి రక్షణ మారు దయ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా పశురానికి వందనాలు రజ దక్ష దక్ష శిక్ష గురించి ప్రార్థిస్తున్నాం నాయన ఇన్సులిన్ రిలీజ్ కావాలా ప్రభా షుగర్ ప్రభా నార్మల్ కు రావాలా ప్రభా సహాయం చేయండి అయినా పరిస్థితుడాయినా నికే బంధనాలు ప్రభా ఆ సిస్టర్ లో ఉన్న ప్రభా షుగర్ అంతా తొలగించండి ప్రభా అరికాలు మొదలుకొన్న నెత్తి ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి ప్రభా షుగర్ సైతాన్ని బంధించండి మీరే బాగు చేయండి లేవనెత్తండి కుటుంబానికి కూడా ప్రభా మార్మల్స్ దయచేయండి చేయండి ప్రభా కుటుంబంతో మాట్లాడండి శువ ప్రభాని మారిస్తే నాయన అందరిని మాత్రం దేవుడు ప్రభా యశు ప్రభా కుటుంబంలోని సత్యం రావాలా నడిపించండి కుటుంబం అంతా మారు రక్షణ రావాలా ప్రభా మీరే కార్యం చేయండి నాయన పరిస్థితురానికే వందనాలు ప్రభా రశించిపోయిన ఆత్మల గురించి నశించిపోయిన ఆత్మలు రక్షణ పొందాలా ప్రభా దేవుని దగ్గరికి రావాలా ఏ శయాలు కార్యం చేయండి నశించిపోయే ఆత్మ కూడా ప్రభా నశించుకోవద్దు నాయన పరిశుద్ధుడానికి వందనాలు వేసేవా ఆత్మ కూడా నశించుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా సర్వ సత్యంలో రావాలా ప్రభా ప్రతి ఒక్కరు కూడా సత్యం తెలుసుకోవాలా మార్పు మంచి పొందాలా ప్రభా మీరు సహాయం ఇచ్చేయండి నాయన పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి పరిశుద్ధునికి వంద నాలుగు ప్రభావలు ఏం కష్టత గురించి ప్రార్థిస్తున్నాం నేను సరికి మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి చక్క మంచి ఆరోగ్యంగా ఇచ్చేది ప్రభావం అన్న వరకు ముట్టండి ప్రతి ఒక్క అనారోగ్యం ప్రభావసుకరిస్తున్నామమ్మ తొలగిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాం ప్రభావ పరిశుద్ధానికి వంద నాలుగు ప్రభావం ఏం కష్ట దగ్గర మీరు వెళ్ళండి అయా వ్యాసం పెట్టి బాగు చేయండి ప్రభా మీరు లేవనెత్తండి యశప్రభా ఇంకా నేస్త తండి స్వార్థ చెప్పాలా ప్రభా నీ వాక్యం చెప్పాలా ప్రభా ప్రతి కొట్టివేయండి యేసు ప్రభా పరిశుద్ధుడానికి వందనాలు రాజా మంచి అరుగుదల దాచేయండి మంచిగా ఆహారం తీసుకోవాలా ప్రభా నీ శక్తిని బలాన్ని దాచేయం అని ప్రార్థిస్తున్నాను ఆయన ఆసుపత్రిలో ఉన్న రోగులందరినీ స్వస్థపరిచండి ఆసుపత్రిలో రోగుల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా ఆసుపత్రిలో రోగులందరినీ నిర్మట్టి స్వస్థపరిచండి యేసు ప్రభానికి వందనాలను అయినా పనులకు తల్లి పరిషత్తుడానికి వందనాలను అయినా అయా పాపం విడిచిపెట్టాలా ప్రభా అయా నిజదేవుని తెలుసుకోవాలా ప్రభా మారు మనసు పొందాలా పాపం వల్ల జీవితం మరణం అన్నారు ప్రభా యశు ప్రభా సత్యమ్మలు తెలుసుకోవాలా మారు మనసు పొందాలా ప్రభా పాపం విడిచిపెట్ విడిచిపెట్టాలా ప్రభా అయా అస్వస్థత పొందుకోవాలా యేస ప్రభా ఆసుపత్రిలో ఉన్న రోగులందరినీ మేము ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్న ప్రభా పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి అయ్యా ప్రతి సంఘం కూడా ప్రభా అయ్యో సంఘాల గురించి ప్రార్థిస్తున్నాను ఆయన వందనాలు ప్రభా ప్రతి సంఘం కూడా ప్రభా ఆత్మీయ సంఘాలుగా మార మారాలా యశు ప్రభ ఆత్మీయ సంఘంగా మార్చండి నీ పరిశుద్ధ ఆత్మ నడిపింపు ఉండాలా ప్రతి సంఘంలో కూడా ప్రభా సేవకులు మీరు తండి తండ్రి నీకే సర్వ సత్యములకు నడిపించండి ప్రతి సంఘం కూడా అయా నీ పరిశుద్ధాత్మ పొందుకోవాలా వేసు ప్రభా సర్వ సత్యంలోకి రావాలా ప్రభా అ ప్రతి సంఘాన్ని కూడా మీరు ప్రతి సేవకులను దర్శించండి అబద్ధ బోధ తొలగించండి వేసు ప్రభా అయా మోసము వేషధారణ తొలగించండి వేసు ప్రభా అయా సత్యం ప్రకటించాలా ప్రభా తల్లి నువ్వే సహాయం చేయండి సేవకులతో ప్రతి ఒక్క సేవకులతో ఆయన మీరు మాట్లాడి ప్రతి సంఘాన్ని కూడా ప్రభా మీరు అక్కడికి సిద్ధపరచండి పరిషత్గా నీకే వందనాలే సుప్రభా ఏబిపిఎం లో గ్రూప్ లో ఉన్న సేవకులందరి గురించి ప్రార్థిస్తున్నాం నాయన నీకే వంధనాలు శుతి స్తోత్రాన్ని నాయన ప్రతి సేవకును కూడా మీరు ముట్టి స్వస్థపరిచండి మీ పరిశుద్ధ ఆత్మశక్తితో నింపండి మీ బలంతో నింపండి శుప్రభ మీ పరిశుద్ధ అగ్నితో నింపండి శుప్రభా కేబిపిఎం లో ఉన్న సేవకులందరూ కూడా సేవ చేయాల ప్రభా ప్రతి ఆటంకం తొలగించండి అయ్యా ప్రార్థనలో ఉన్న అయినా బలహీనంగా ఉన్న బిడలు మీరు లేవనెత్తండి యేశువ ప్రభా తిరిగిన వెలిగించండి నీ సాక్షి నిలబెట్టండి యేశప్రభా నీకే వందన తండ్రి కేబీపీఎం గ్రూప్ ఉన్న ప్రభా ప్రతి ఒక్క కూడా సేవ చేయాల ప్రభా అయ్యా మీరు సహాయం చేయండి యేసప్రభా తల్లి నీకు వందన లేశప్రభా అంద నడిపించే దేవుడవ ప్రభా ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఎవరు కూడా సేవకు ఆటంకాలు తొలగించండి ఆగిపోకుండా ప్రభా సాగిపో నాయన సాగాల ప్రభా సేవ చేయాలా ప్రభా ప్రతి ఆటంకాలు తొలగించి అభిషేకించని ప్రార్థిస్తున్నారు తండ్రి పరిస్థితుల నీకే వందనాలు ప్రభా ప్రభా ప్రతి ఒక్కరు కూడా నాయన నీ చిత్తానుసారంగా సేవ చేయాలా ప్రభా తండ్రి నువ్వే సహాయం చేయాలి నాయన సంతానం లేని వారి గురించి నైనా ప్రార్థిస్తున్నాం ప్రభా ఏ సంతానం లేని వారికి సంతానం దయచేయండి ప్రభా యసు ప్రభా గర్భఫలం ఏ బగమానం అన్నా ప్రభా యసు ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా సంతానం లేని బిడ్డలు మీరు బగమాన్ సంతానం దయచేయండి వాళ్ళకి బహుమానం మీద దయచేయండి ప్రభా యసు ప్రభానికి వందనాలు తండ్రి స్తోత్రాలు అయినా ఆశ్రయించి బిడ్డలుగా మార్చేయండి ఏసూ ప్రభానికి వందనాలు నిన్ను తండ్రి నిన్ను వెతుక బిడలుగా మార్చండి యశ్వ్రభా నీ దగ్గర అడిగి పొందుకునే బిడలుగా మీరు మార్చండి నాయన వివాహం కాని బిడల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా విషయానికి వందన యేసు ప్రభా జాబ్ లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఎన్నో బాధల్లో నైనా అప్పుల సమస్యలు ఉంటున్నారు ప్రభా పరిశుద్ధడానికి వందన చెల్లిస్తున్నాం ప్రభావ ప్రతి బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి జాబ్ వచ్చేటట్టుగా మీరు సహాయం చేయండి ప్రభా పరిశుద్ధుడానికి బంధనాలు అయినా వాళ్ళకున్న ఇరుకలు ఇబ్బందులను తొలగించండి వాళ్ళు బలపరచండి ఏసూప్రభా ఏసూప్రభాని వాళ్ళు సొమ్మసిల్లిపోకుండా ప్రభా ప్రార్థన శక్తితో నింపండి నీ రాజ్యం నీతిని వెతి బిడ్డలుగా సహాయం చేయండి ప్రభా ప్రతి బిడ్డగా ఉద్యోగం ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఉద్యోగాలు రావాలా ప్రభా మీరే సహాయం చేయండి నాయన వివాహం కానీ వివాహం కానీ వాళ్ళ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభావ ప్రభానికి వందనాల నైనా పరిశుద్ధుడానికే స్థుతి స్తోత్రాలైనా ప్రభా తండ్రి అయినా వివాహం అని విషయంలో ఘనమైందన్న ప్రభా పరిషుదుడ తండ్రి నీకే వందనాల తండ్రి తండ్రి ఆదా మావులు జత పరిశుధ దేవుడు ఆయన పరిశుద్ధ ఆత్మ దేవానికి వందనాలైన వివాహం కానీ కృప చూద్దా ఇచ్చేయండి మంచి సంబంధాలు కుదరాల ప్రభా నీ చిత్తానుసారంగా నీ నీ ఇష్టానుసారంగా ప్రభావిత జరగాల ప్రభా యసు ప్రభా నీ అస్తాన్ని కాపా చెప్పుకుంటున్నాం ప్రభా అాలు కుదరాల ప్రభా వేసయ్య నువ్వే సహాయం చేయండి వివాహం కాని ప్రతి బిడ్డకు కూడా ప్రభావ జరిపించండి సంతానం లేని కూడా నువ్వు సంతానం దయచేయండి యేసప్రభా ఉద్యోగం లేని మీరు ఉద్యోగాలు దయచేయండి నాయన పరిశుద్ధుడానికి వందన యేసుప్రభా ఈ చిన్న పిల్లల గురించి పిల్లల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభావ విషయానికి బంధనాలు ప్రభావతి కూడా ప్రభావండి చిన్న వయసునైనా నీ ఎందు భయభక్తులు కలిగిన ఆయన నిమస్తృతించే బిడలుగా మార్చండి అలాగే ప్రభా తల్లిదండ్రులు కూడా ప్రభావ బిడలకు నేర్పించాలా ప్రభా నీ ఎందు భయం భక్తితో వలం పెంచాలా ఏసు ప్రభా తల్లిదండ్రులకు కూడా మంచి జ్ఞానం దయచేయండి నాయన పిల్లలు ప్రభా పిల్లల చిటేయండి ఎవరున్నాయన నీకు వ్యతిరేకంగా ప్రభా తయారు కావద్దు సుప్రభ చిన్నతనం నుంచే నాయన నీ ఎందు భయభక్తులు కలిగి జీవించాలా ప్రభా పిల్లలకు నీ కంచె దయచేయండి నాయన మంచి జ్ఞానంతో నింపలేసు ప్రభా పరిషితుడానికి బంధనాలు చెల్లిసిన నాయన యవనస్తుల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభావ ఏసు ప్రభా నీకే బంధనాలైనా ప్రతి యవనస్తులను కూడా మీరు ముట్టండి తాకండి ఏసు ప్రభా చెడిపోయి ఉంటున్నారు ప్రభా పరిశుద్ధుడా తండ్రి ప్రతి కూడా మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ డ్రగ్స్ నుంచి నైనా ఇంకా మత్తు పదార్థాల నుంచి అయినా అయా చదువుకుంటున్న పిల్లలునైనా ఎత్తగానో చెడిపోతున్నారు వేసు పరిశుద్ధుడ యవన కాలంలో నా కాడి మోయట మేల నా వేసు ప్రభాయానికి వందనాలు చెల్లిస్తున్నా ప్రభావ కాలుపు కుమార్లు ప్రభావ బలవంతుని చేతి బాణం లాంటి వారైనా ప్రభానికి వందనాలైనా ప్రతి యవనస్తులైనా ప్రతి యవనస్తులైన బిడలు పాపంలో పడి ఉన్న బిడలు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నా ప్రభా ఆ డ్రగ్స్ అయినా ఇంకా చెడు అలవాట్ల నుంచి అయినా యవనస్తులకు విడుదల ఏ పాపంలో పడి ఉన్నారో ప్రభా వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నా ప్రభా నీ కలువరి రక్త పురుషుణ వాళ్ళ మీరు తండ్రి వాళ్ళకు దయచేయమని ప్రార్థిస్తున్నా శ్రీ ప్రభా నీ మార్చండి పాపంలో ఉన్న బిడలను ప్రభావ మీరు విడిపించమని ప్రార్థిస్తున్న ప్రభావ వాళ్ళకు నాయన తండ్రి మంచి జ్ఞానం దయచేయండి మంచి సదువు దయచేయండి ప్రభా చెడిపోకుండా నాయన యవన కాలంలో ప్రభావ వాళ్ళని మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్న ప్రభా ప్రతి బిడకు కూడా విడుదల రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభా మారుమని స్థాయి చేయమని ప్రార్థిస్తున్నా ప్రభా పరిషితుడానికి వందనాలు ప్రభా ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభా అప్పుడు సమస్యలో ఉన్న బిడాలని జ్ఞాపకం చేసుకోండి వేసే ప్రభా పరిషితుడానికి వందనాలు తల్లి ఎంతో మంది నాయన వేసే ప్రభా ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నారు ప్రభా గురించి ప్రార్థిస్తున్నాను నాయన పరిశుద్ధగా ఇబ్బందుల నుంచి పిలుపుల ఇబ్బందులన్నీ తొలగించండి వాళ్ళ అప్పుల సమస్యల నుంచి నాయన విడిపించండి నీ పర్లోకి జ్ఞానంతో నింపండి రజా వాళ్ళ కట్లను ఊళ్ళను తెరిచేయండి తండ్రి పరిశుద్ధడానికి వందన చెల్లిస్తున్నాను నీ వైపు చూసే కృపంద ఇచ్చేయండి ప్రభావ ఆ తండ్రి అప్పుల బాధ నుంచి నాయన ప్రతి ఒక్క ఆర్థిక సమస్యల నుంచి కుటుంబ సమస్యల నుంచి అన్నిటి నుంచి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నా ప్రభా పరిశుద్ధడానికి వందన తండ్రి ప్రభా నీ నీతి నీ రాజ్యమును మొదట వెతుకువాళ్ళుగా మార్చండి వేసు ప్రభా పరిషిద్ధుడాయన ప్రభా నీ సన్నిధిలో నీ మొదలుపెట్టి బిడ్డలుగా మార్చండి యదార్థవంతులుగా నీతివంతులుగా మార్చండి వేసు ప్రభా పరిశుద్ధుడానికి వందనాలు వలకున్న ప్రభా ప్రతి ఒక్క అప్పుల నుంచి కూడా విడిపించండి నీ తట్టు చూసేవాళ్ళుగా ప్రభా మీరు మార్చమని ప్రార్థిస్తున్న ప్రభాసు ప్రభా నీకే కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాం నాయన అయానికే బంధనాలు చెల్లిస్తున్న ప్రభావ కే బిపీఎంలో ఉన్న ప్రతి కుటుంబం గురించి కూడా ప్రార్థిస్తున్నాం నాయన ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభావ మీరు ముట్టండి తాకండిసూ ప్రభా ప్రతి కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయండి నెమ్మది దయచేయండి ప్రతి కుటుంబం కూడా ప్రభావ మహిమ పరిచే కుటుంబంగా మార్చమని ప్రార్థిస్తున్నా ప్రభావ కుటుంబ కుటుంబాల్లో ఉన్న ప్రభా ఆటంకాలు సాధన శోధనలన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నా ప్రభా ప్రభానికి వందనాలు అయినా ఇంక ఈ లోకంలో ఉన్న కుటుంబాలన్నిటి కూడా ప్రార్థిస్తున్నా ప్రభా పరిశుద్ధుడానికే వందనాలు ప్రభా వాళ్ళకు కూడా మారు మనసు దయచేయండి రక్షణ దయచేయండి ప్రభా ఏసానికి వందనాలు నైనా నీ వైపు తిరిగే హృదయాన్ని దయచేయండి ప్రభా ఆత్మీయ నేత్రాలు తెరవండి వాళ్ళకున్న గుడ్డితనము తొలగించండి ప్రభావ ఏసయానికి వందనాలు ప్రభా ఈ శుద్ధ జలాన్ని అయ్యా మీద చల్లండి శు ప్రభా పరిషిద్ధుడానికే వందనాలు వాళ్ళ ఆత్మీయ నేత్రాల తర్వాత ప్రభా ప్రతి కుటుంబం కూడా ప్రభా నిన్ను స్థుతించే కుటుంబంగా నిన్ను కొనియాడే నిజ దేవుణ్ణి తెలుసుకునే కుటుంబంగా మార్చమని ప్రార్థిస్తున్నా ప్రభా ప్రతి కుటుంబాన్ని కూడా రక్షణ మారు మనసు దేయమని ప్రార్థిస్తున్నా ప్రభా పరిషిద్ధడానికి వందనాలు ప్రభా స గురించి ప్రార్థిస్తున్నా ప్రభా ఆరోగ్యం దయచేయండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా లంగ్స్ లో ఉన్న ఇన్ఫెక్షన్ కలిగించండి ప్రభా పరిషిద్ధుడానికి బంధనాలు నాయన శక్తుల నుంచి మీరు విడిపించండి ప్రభా నందన్ సాయి గురించి ప్రార్థిస్తున్నాం నాయన ముట్టండి తాకండి ప్రభా లంగ్స్ లో ఉన్న ప్రభా ఇన్ఫెక్షన్ అంతా వేసినాము నప్పుల ప్రభా పరిషిద్ధుడా అస్తం పెట్టండి బాగు చేయండి ప్రభా సాతన శక్తుల నుంచి నుంచి నాయన మీరు విడిపించమని ప్రార్థిస్తున్న ప్రభావ సాతన శక్తులని బంధించండి యశు ప్రభావ పరిషత్తులని కల్వరి రక్త పక్షులు దయచేయండి నన్నల సాయికి నైనా బుడుదల రక్షణ మారు మనసు దయచేయండి ప్రభావ కుటుంబాన్ని మాట్లాడండి యశ ప్రభానికి వందనాలు నిజమైన దేవుడిని తెలుసుకోవాలా నిన్ను స్థుతించే బిడలుగా మార్చండి ఆ కుటుంబానికి రక్షణ మారు మనసు దయచేయండి సాతాని శక్తులని లాయపరచండి నాయన పరిశుద్ధుడానికి వందనాలు ప్రభా శృతి స్తోత్రాల నైనా శృతి సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన కాల్ బ్లడ్లర్ల ప్రభ రాలు పోవాలా ప్రభా ఏసముట్టి స్వస్థపరిచండి తండ్రి ఆపరేషన్ లేకుండా ప్రభా సిస్టర్ నాయన నుముట్టుమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ కాల్ బ్లడ్లర్ల ప్రభా ఏ రాళ్ళు ఉన్నాయో ప్రభా ఏసుక్రీస్తున్నాం ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా ఏసానైనా ప్రతి కాల్ బ్యాగర్ రాలని బయటకు వచ్చిన గాక వేసిన అమ్మంలో ప్రభా సంపూర్ణ స్వస్థత బిడలకు దయచేయమని ప్రార్థిస్తున్నావు ప్రభా వేసూ ప్రభా నీకే వందనాలనైనా ఎవరు కూడా ప్రభావ అనారోగ్యంతో ఉంటా నీకు ఇష్టం లేదు వేసవి ప్రభా అయా రోగులకే వైద్యుడు కావాలన్నావు ప్రభా నీకే వందనాలు చెల్లిస్తున్నావు ప్రభా ప్రతి బిడ్డను కూడా ప్రభా నువ్వు స్వస్థత చెల్లి ప్రతి సిస్టర్ కాల్ బ్లాడ్ లో ఉన్న రాళ్ళన్ని కరిగిపోవాలా ఆపరేషన్ లేకుండా ప్రభా ఆమెకు స్వస్థత కలగాల ప్రభా మీ హస్తం పెట్టండి వేసే ప్రభా మీరు బాగు చేయండి నాయన నీతో సహవాసం చేసే కృపను శృతి సిస్టర్ కు దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభా నీ సన్నిధిని ప్రభా వెతుకుబిడ్డగా మార్చండి ఆత్మీయ నేత్రాలు తెలువండి ప్రభా పర్షిడా స్థుతించే బిడ్డగా మార్చండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభా ఎసు ప్రభ గిద్దెను ప్రభా గిద్దెనుంచి ప్రార్థిస్తున్న ప్రభా నెక్ ప్రాబ్లం పోవాలా ఎస్సు ప్రభు ప్రభా ఆ మెడల్ ను ప్రభా ను ముట్టి ప్రార్థిస్తున్నా ప్రభా అరికాలు మొదలుకొని ప్రభ నడినెత్తు వరకు నైనా నువ్వు ముట్టి స్వస్థపరిచమని ప్రార్థిస్తున్నావు ప్రభా సైతన దురాత్మ విడు ఏసునామం నా పాతాల బంధిస్తున్నా సీరియన యేసు ప్రభా అయినా అనే ప్రాబ్లం అంతా ప్రభావ ఏసునామంలో పౌలుగా కథంది ప్రభా నువ్వే ముట్టి స్వస్థపరిచండి విద్యను ప్రభా బాగు చేయమని ప్రార్థిస్తున్నావు ప్రభా పరిస్థితుడానికి ఏదైనా ఎలాంటి ఆపరేషన్ లేకుండా ప్రభా యేసు ప్రభా నువ్వు బాగు చేయమని ప్రార్థిస్తున్న మాట సెలవిస్తే ప్రభా అయ్యా ప్రభా ఆయన బాగుపడతారు ప్రభా అయా ప్రభా తండ్రి నీ తండ్రి నీ వాకును పంపి భావి చేయమని ప్రార్థిస్తున్నా ప్రభా స్వస్థత దయచేయండి తండ్రి కుటుంబానికి అంత ప్రభావ దయచేయండి కుటుంబాన్ని అంత ప్రభా మీ సేవలు వాడుకోవేసి ప్రభా పరిశుద్ధుడా మీరే ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించండి గొప్ప దేవవానికి వందనాలు చెల్లిస్తున్నా ప్రభా లక్ష్మమ్మ గర్భ సంచిలో ఉన్న గడ్డలన్నీ పోవాల ఏసుప్రభ యేసుప్రభ మంత్ర కాలి పోవాల యేసుప్రభ లక్ష్మను ప్రభ నువ్వు తాకునాయన గర్భ సంచిని నుసూప్రభ గర్భ సంచిని పట్టిన సైతాన్ శక్తులన్నీపాటి సుప్రభ తండ్రి నువ్వేనైనా గర్భ సంచి బాగు చేయండి ఏ సైతాన్ మంత్రాలన్నీ వేస్తున్నావు కాలిపోను గాక ఏసుప్రభ నువ్వేనైనా సంపూర్ణ స్వస్థత నాయన సిస్టర్ కు దయచేయమని ప్రార్థిస్తున్న ప్రభా కరపు సంచిని పీడిస్తున్న ప్రతి సైతం శక్తులన్నీ కాల్చిపోయింది ప్రభా ఆపరేషన్ లేకుండా ప్రభా నువ్వు బాగు చేయండి నాయన యశ్వభా నీకు బంధనార్థం దీ పరిశుద్ధాత్మ దేవ కుటుంబాన్ని కూడా ప్రభా నువ్వు దర్శించండి మాట్లాడండి యశ్వభా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నీ నడిపించండి యశ్వ ఆ కుటుంబం అంతా మారు మనసు దయచేయండి కుటుంబం అంతా కూడా నీ సత్యం తెలుసుకోవాలా ప్రభా సేవ చేయాలా ప్రభా సహాయం చేయండి ఆయన ప్రతి కట్లను తెంచివేయండి ప్రతి ఊర్లను తెంచివేయండి యశు ప్రభా సమాధానం శాంతి మీద దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభా కుటుంబానికి రక్షణ మారుమన్స్ దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభా యశు ప్రభానికి సైతన్ ఆటంకాలన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నా దేవా యశూ ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను ఆయన ప్రమరమన్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రమిళమ్మల గొంతులో ఉన్న ప్రభ గొంతులో ఉన్న గడ్డలు పోవాల వేసు ప్రభా ప్రమిళమ్మను ముట్టి స్వస్థపరిచండి నాయన మారు దయచేయండి ప్రభా లోకనుసారమైన జీవితం తొలగించండి ప్రభా నీ అందు భయభక్తులు ప్రభా దయచేయండి నాయన ప్రభా నీ ఆత్మీయులకి వెళ్ళాల నిత్యం నిన్ను స్థుతించి విడగా మార్చండి వేసు ప్రభా ఆముకున్న గొంతుల గడ్డలన్నీ పోవాలా వేసు ప్రభా ఆమెను ముట్టి స్వస్థపరిచేయండి ప్రభా ఆశ్చర్య అద్భుత కార్యాలు మీరు జరిగించండి యేసు ప్రభా సర్వసత్యంలోకి నడిపించండి యే సు ప్రభా నీకే వందనాలు ప్రభా రమిలమ కుటుంబానికి కూడా మారు మనసు దాయిచ్చేయండి రక్షణ దా ఇచ్చేయండి ప్రభా మీ బిడలుగా మీరు మార్చండి ప్రభా పరిస్థితుడా నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభ అగ్ని పాప గురించి ప్రార్థిస్తున్నాం ప్రభ ఆ పాపకుల ఉన్న పిట్ చూపుకోవాలా ప్రభా నరాల బలహీనత నుంచి విడిపించండి ప్రభా పాపకు పిడుస్ వస్తుంది ప్రభా అగ్ని పాపను ప్రభా ను ముట్టండి తాకండి ఏ పాపకు నాయన సంపూర్ణ స్వస్థత మేము ఏసునామం ను ప్రకటిస్తున్నా ప్రభా ఏసునామ ప్రభా ఆ పాపకు సంపూర్ణ స్వస్థత దాన్ని పిడుస్ తొలగించండి ప్రభా నరాల బలహీనత తొలగించండి ప్రభా ఏకి వందన చెల్లిసిన ప్రభా ప్రత్యా అనారోగ్యం కలిగించండి ప్రభా నీకే స్తోత్రాలను అయినా పశిదుడానికి వందనాలు ప్రభా పాపకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి శక్తి బలం దయచేయండి నర నరాలకు ప్రభావ నీ శక్తి నీ బలాన్ని దయచేయండి పాపను పిడుస్తున్నా సైతాన వేస్తున్నావు ను బంధిస్తున్నావు అలా వందనాలు ప్రభావ ఆ పాపను స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ సుందర బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా సుందర బ్రదర్ కూడా ప్రభావ మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి ప్రభా అయా చెడు నుంచి విడిపించండి యేసు ప్రభానికే వందనాలనైనా యేసు ప్రభానికి స్థూ ప్రభా అధికారులు మొదలుకొనే వరకు ముట్టండి ప్రభా ఆత్మీయ నేత్రాలు తరవండి ప్రభా యసుయానికి వందనాలు సర్వసత్యంలోకి నడిపించండి యేసు ప్రభా యసు ప్రభాలోకి అనుసారమైన జీవితం తండ్రి తొలగించండి పతి చేడు అలవాట్ల నుంచి విడిపించండి యేసు ప్రభా నువ్వే ముట్టి స్వస్థపరచండి బాగు చేయమని ప్రార్థిస్తున్నావు ప్రభా వేసు ప్రభా నీకే వందనాలు దేవి సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నావు ప్రభా సిస్టర్ కు ఆపరేషన్ లేకుండా ప్రభా నువ్వు స్వస్థపరచండి అయ్యా నీకే వందనాలు దేవి స్టర్ల ప్రభావనారోగ్యం ఉందో ప్రభా నువ్వు ముట్టి స్వస్థపరచండి అయ్యా ఆపరేషన్ లేకుండా సహాయం చేయండి వాళ్ళ భర్త తాగుతున్నాడు ప్రభా నీకే వందనాలు చెల్లిస్తున్నావు ప్రభా తాగుడి నుంచి సెడాల వాట్ల నుంచి ప్రభా మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా కుటుంబాన్ని దర్శించండి మాట్లాడండి ప్రభా కుటుంబానికి రక్షణ దయచేయండి ప్రభావ ఆ కుటుంబం చుట్టి మీ కంచి వేయండి ప్రభా పరిశుద్ధుడ మారుమోస దేయండి ప్రభావ మీరే రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభు సరితర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన లట్ క్యాన్సర్ ప్రభా లట్ క్యాన్సర్ నుంచి విడిపించండి సరిత స్టర్ను నాయన నువ్వు ముట్టండి తాకండి వేసు ప్రభా అడికాలు మొదలుకొని ప్రభు నడినత్తి వరకు నైనా నువ్వు ముట్టి స్వస్థపరిచమని ప్రార్థిస్తున్నావు ప్రభా బ్లడ్ క్యాన్సర్ ప్రభా వేసున్నాము నా ప్రభా బ్లడ్ క్యాన్సర్ పోవాలా వేసు ప్రభా అయ్యా సంపూర్ణ స్వస్థత ఆమెకు వచ్చింది కాక సహాయం చేయండి ప్రభాని అస్తం పెట్టండి ప్రభావ బాగు చేయమని ప్రార్థిస్తున్నా ప్రభా నీ కృపా కనికరమా ప్రభా ఆ కుటుంబంపై దయచేయమని ప్రార్థిస్తున్నా ఆ కుటుంబం అంతా ప్రభా సత్యంలోకి రావాలా మారు మనసు పొందాలా ప్రభా పతి పాపం ఉంచాడు ఆ ఇంట్లో ఉండటానికి వీళ్ళేది వేసి ప్రభా సైతాన్ మంత్రాలన్నీ కాల్చివేయండి వేసి ప్రభా తండ్రి ఆ సిస్టర్ క్యాన్సర్ నుంచి విడిపించినైనా ప్రభాని సాక్షి బిడ్డగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నా కుటుంబానికి అంత రక్షణ మారు మనిషి దయచేయమని ప్రార్థిస్తున్నావు ప్రభా పరిశుద్ధుడా మీరే కార్యం చేయండి ప్రభ లీ లక్కీ ప్రభ చిన్న పాపను ప్రభ కాలు ప్రభ కాళ్ళు బోన్ పెరగకూడదు ప్రభా పరిశుద్ధుడాయినా లక్కీ అనే చిన్న పాపను ప్రభా నువ్వు ముట్టమని ప్రార్థిస్తున్నావు ప్రభా ప్రార్థిస్తున్నా ప్రభా అయ్యా మీరే తండ్రి లకి పాపం నాయన అధికారులు మొదలుకొని ఎంత వరకు నువ్వు ముట్టి స్వస్థపరిచేయండి బాగు చేయండి నాయన కాలు బాగు చేయండి ప్రభా చిన్న పాప ప్రభా నువ్వు ముట్టి స్వస్థపరిచి బోన్ పెరగకుండా సహాయం చేయండి మీరే తండ్రి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నా నాయన పర్షిద్దడానికి వందనాలు ప్రభా శ్రభ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన బ్లడ్ షుగర్ నాయన బ్లడ్ క్యాన్సర్ నాయనా మీరు తొలగించమని ప్రార్థిస్తున్న ప్రభా బ్రదర్ ను ముట్టండి తాకండి సైతం దురాత్మ నుంచినైనా మీరు విడిపించమని ప్రార్థిస్తున్న ప్రభావం ఆ లో ఉన్న ప్రభా బ్లడ్ క్యాన్సర్ మీరు తొలగించమని ప్రార్థిస్తున్నా మీద దర్శించండి మాట్లాడండి ఏసు ప్రభా నీ సత్యంలోకి నడిపించండి పతి చెడు అలవాటి నుంచి విడిపించండి యేసూ ప్రభావ పరిశుద్ధి మారుమణసు రక్షణ మీద చేయమని ప్రార్థిస్తున్న ప్రభా నిర్దర్శించి మాట్లాడండి నీ సర్వసత్యంలోకి నడిపించండి నిన్ను ఆశ్రయించి విడలుగా మార్చండి ఐశు ప్రభా గొప్ప దేవ నీకే వందనాలు ప్రభావ నీకే స్ఫూటి స్తోత్రాలు నాయన భావం చేయమని ప్రార్థిస్తున్నయన బ్లడ్ క్యాన్సర్ నుంచి విడిపించమని ఐసు వాళ్ళ ఐశు ప్రభావ అభిమాన్సికా పాపం నాయన చిన్న పాప వేసే ప్రభా చిన్న పిల్లలకు కూడా షుగర్ అసలు వేసే ప్రభా షుగర్ తొలగించండి నాయన బిడ్డలు ముట్టి స్వస్థపరచండి అంచిక పాపడికి నాయన సంపూర్ణ ఆరోగ్యం దయ ఇచ్చేయండి మంచి స్వస్థత దేయండి షుగర్ ప్రభా తొలగించమని ప్రార్థిస్తున్నాం దేవాన్నివే బాగు చేయమని ప్రార్థిస్తున్నాం నాయసరావు బ్రదర్ ప్రభా లంగ్స్ నాయ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయనా లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉంది ప్రభా ఇన్ఫెక్షన్ పోవాలా ప్రభా ప్రతి ప్రాబ్లం అయినా పోవాల వేస్తూ ప్రభా లంగ్స్ ల ప్రాబ్లం ఉంది ప్రభా మీరు తొలగించండి ప్రభా ఆ ను మీరు ముట్టి స్వస్థపరిచండి ప్రభా బాగు చేయమని ప్రార్థిస్తున్నా నాగేశ్వరరావు బ్రదర్ కునైనా మారు మనసు చేయండి కుటుంబాన్ని మీరు దర్శించండి మాట్లాడండి ప్రతి పాపం కట్ల నుంచి సాతంత్ర శక్తుల నుంచి ఆ కుటుంబానికి విడుదల మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా సాతంత్ర శక్తులన్నీ బంధించండి ప్రభావ మారు మనసు కుటుంబానికి రక్షణ దాయి ఆ కుటుంబం అంతా ప్రభావ ప్రార్థించే కుటుంబంగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా అలా మారు దయచేయండి ఆ కుటుంబాన్ని ప్రభావ ఆ బ్రదర్ దర్శించమని ప్రార్థిస్తున్నాను ప్రభా కుటుంబంలో ప్రభా ఆచార్య అద్భుత కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నా ప్రభా ప్రతి సమస్యను ప్రభా మీరు కొట్టివేయమని ప్రార్థిస్తున్నా ప్రభా మీ సాక్షి బిడలుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నా ప్రభా కుటుంబానికి మీరు రక్షణ దయచేయండి ప్రభానికి వందనాలు అయినా రమేష్ రమేష్ దగ్గర గురించి ప్రార్థిస్తున్నాం నాయన హరిషిద్దుకే వందనాలు ప్రభా రమేష్ ప్రధానముల ప్రభా నుట్టండి తాకండి ప్రభా హర్షిద్దు బాప్తి తీసుకున్నాడు ప్రభా ఆత్మీయ నేత్రండి యేస్రభ సత్యం తెలుసుకోవాలా రక్షణ పొందాలి ప్రభా యశ మార్చండి యేసూ ప్రభా నడిపించండి నీ ఎందు భక్తిని దా ఇచ్చండి యశ్వ్రభాన్ని రాజ్యం నీతిని ప్రభాని సన్నిధి వెతుక విడుగా మార్చండి వాళ్ళ కుటుంబం అంతటికి ప్రభావ మారు మనసు దా ఇచ్చేయండి రక్షణ ఇచ్చేయండి ప్రతి పాప బంధకాల నుంచి విడుదల దా ఇచ్చేయండి యశ్వ్రభ యశ్వభ నీతివంతులుగా యథార్థవంతులుగా మీరు మార్చేయమని ప్రార్థిస్తున్న ప్రభావ పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నా ప్రభా కుటుంబానికి రక్షణ మారుమనసు దేయమని ప్రార్థిస్తున్నా ప్రభావ ప్రభానికి వందనాలు అయినా నికే స్తోతి స్తోత్రాలయన సోని సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నా నైనా ప్రభా ఆ తండ్రి ఆమెకు మంచి రక్త ప్రోక్షణ దేయండి ప్రభా సిస్టర్ కి నాయన ఏ ప్లస్ బ్లడ్ గ్రూప్ కావాలని ప్రేయర్ రిక్వెస్ట్ లో పెట్టిండ్రు ప్రభా సిస్టర్ ముట్టండి తాకండి సోని సిస్టర్ ను నాయన మొదలుకొని నడిన వరకు ముట్టి స్వస్థపరిచేయండి రక్తహీనత వస్తున్న సైతం ండి అమాసపుణమి దయ్యాలని కాల్చేయండి ప్రభా అరకాలు మొదలుకొని ప్రభా నడిన వరకు నాయన నువ్వు ముట్టి స్వస్థపరిచండి సోని సిస్టర్ల ప్రభా బ్లడ్ పెరగాల వేసి ప్రభా అ ప్రభా మీ స్వాధీనంలోకి తీసుకోండి నాయన సిస్టర్ ను బలపరచండి నాయన మంచి ఆరోగ్యం దయచేయండి సైతం దువాత్మలన్నీ కాల్చి వేయమని ప్రార్థిస్తున్న తల్లి మీరే లేవనెత్తండి నీ సాక్షి విడగా నిలబెట్టండి యేసుప్రభ నీ సేవ పరిచర్యలు కూడా వాడుకోండి నాయన ప్రభా మీరే సహాయించండి ప్రతి కట్లో నుంచి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను ఆయన గొప్ప కార్యం జరిగించండి కుటుంబం కూడా ప్రభా రక్షణ మారు మనసు పొందాలా యేసుప్రభ యేసు ప్రభా నీకే వందనైనా కుటుంబం కూడా సత్యం తెలుసుకోవాలా మారు మనసు పొందాలా ప్రార్థించ కుటుంబంగా మార్చండి ఏసూ ప్రభా నువే సహాయం చేయమని ప్రార్థిస్తున్నా నాయన పరిశుద్ధడానికి వందనాలు ప్రభా ఇంకా ప్రభా అభిప్రాయ రిక్వెస్ట్ లో ఇంకా చాలా మంది ఉన్నారు ప్రభా అతి ఒక్కరి గురించి కూడా మేము ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా నువే సహాయం చేయండి ఏసూ ప్రభావ మీరు ఆకట సమీపం అయింది ప్రభా ఏసూ మీరు ఏ జాము తెలియదు ప్రభావ పరిశుద్ధ ప్రతి కూడా నాయన అయ్యా సిద్ధపడి ఉండే దయచేయండి నీ ఎందుకు భయభక్తులు కలిగిన జీవితాన్ని దయచేయండి వేసు ప్రభా తి మీరు దీవించండి నాయన తల్లి ప్రతి ఒక్కరు కూడా ప్రభా సేవ పరిచర్యలో వాడుకోండి నాయన పరిశుద్ధుడ పడిపోయిన బిడలు మీరు లేవనెత్తండి ప్రభా ఇంకా ప్రభా పడిపోయిన బిడలు మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నా ఇంకా సేవ పరిచర్యలు వాడుకోండి వేసు నీకే బంధన సుతులు ప్రభా లేని వారికి కూడా సంతానం చేయండి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ప్రభా మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇకేబిపిఎం గ్రూప్ లో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభా మీరు దర్శించండి మాట్లాడండి ప్రభా మీరు ఆశీర్వదించి దీవించి నూరంతలుగా పలింపు చేయమని ప్రభా ప్రార్థనా అంశాలన్నీ సన్నిధానంలో తీసుకొస్తున్నాం ప్రభా అయా వాక్యం చెప్పిన ప్రభా నారజ బ్రదర్ ను కూడా ప్రభా మీరు బలపరచండి ఏసు ప్రభ మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభుల కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా మీరు తొలగించమని ప్రార్థిస్తున్న ప్రభా ఇంకా నీ సేవ పరిచర్లో బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నా తండ్రి పరిశుద్ధుడాయన మా ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి నాయన తండ్రి అందరూ కూడా ఫలించేలాగా నాయన పలభరితమైన జీవితం మా ప్రతి ఒక్కరు కూడా ప్రభావ దయచేయమని అందరూ మీరు ఆకలికి సిద్ధపరచమని పరిశుద్ధ నా ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ సిస్టర్ నాగరాజ్ బ్రదర్ మీరు ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్ ప్రేమ పరిశుధాత్మ సహవాసము వచ్చిన మనకును చదివినప్పుడు సదాకాలంతో అందరికీ Praise the Lord, brothers and sisters, and the key is the last.